సూత్రం మేసవ్రభ ప్రశ్న దేవ నీతి మంత్ర ఈ దినం మాకు ఇచ్చిన వేసాయానికి సూత్రం మేసప్రభ నా మంది ఈ దినం చూడలేక ఉన్నారు మాకు సజ్జ పెట్న దివానికి నీ సరంపు నీ పొడిగా మార్చం యేశప్రభ ఆత్మల భారం అలలియా నా దివ్వ ఆత్మల సంపాదన భారం తెచ్చని అలలియా నా దివ రాణి బిడ్డలు పాఠదల వాక్యాన్ని నడిపించి ఆలయ ప్రభా మీ ఆత్మ దించి అన్ని జ్ఞానం తనిపి మన స్వబుద్ధి తొలగించి నా దివానికి శోతం చేసాం మన తనేసి ప్రభా ప్రేరికస్తా ప్రభా చేస్తున్న అనేకులకు ఇంకా కన్నీరు ప్రార్థన చేస్తాను సాయం చేసి మీ ఆత్మధరలు నడిపించి ప్రతి సైతాండగాలు గర్జించే మనీ అమీన్ ఎవరు నన్ను చేయడేస్తూ చేయడవడు ఎవరు నన్ను చేయడేస్తూ చేయడవడు చె ఇవడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు ఎవరు నన్ను చెయ్యిచిన నేసు చెయ్యివడు తల్లి ఆయని తండ్రి ఆయనే వాలించును నేను పాలించును తన్ని ఆయని తండ్రి ఆయనే ును నన్ను పాలించును ఎవరు నన్ను చెయ్యిచినా నా ఏసు చెయ్యివడు ఎవరు నన్ను చెయ్యలిచినా నా ఏసు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు వేదలక్ష్ములా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడు వేదులు సుమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడు ఎవరు నన్ను నా నయేసు చెయ్యివడు ఎవరు నన్ను చెయ్యలిచినా నయేసు చెయ్యివడు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యవడు రక్తం చేసా కడిగి ఉన్నాడే రక్షణ సంతో క్షమించి ఉన్నాడే రక్తం చేశా కడిగి ఉన్నాడే రక్షణ సంతో క్షమించి ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యడిచినా నా యేసు చెయ్యడువడు ఎవరుండను చెయ్యిడిచినేసు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యలిచిన నా ఏసు చెయ్యివడు ఎవరు నన్ను చెయ్యలిచిన నా ఏసు చెయ్యిడు చెయ్యిడు చెయ్యి ఇల్వాడు నా చెయ్యి విలువడు ఆమెను పడంద నే నడచినలు వేలలో గడంధకారములు నేనడిన వేలలో కంటి పాప వలూ కొలు కాక కాపాడు కంటి పాప వలెనల్లు ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదను ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదను జరియను బెదరను నాయే సునకుందగా జను గా మరణ పులోయలు నే నడచిన వేలూ మరణ పులోయలూ నేనడిన వేలూ నీ దొడ్ కలు నీ దండము అరి చును నీ దూడు కర్రాయు నీ దందము ఆదరించును నాగి కొల్లుచున్నది శుద్ధాత్మతో నిండెను నాగి కొల్లుచున్నది శుద్ధాత్మతో నిందెను చెయ్యను బెదరను ండగా చెయను బెదరలు నాయ సునాతు నుండగా అలలా తు కొట్టబడినా నానా వాళ్ళు నేనుండగా అలలా తు కొట్టబడినా నానా వాళ్ళు నేనుండగా ప్రభుయే సుకృపనను విడువా కపాడును ప్రభుయే సుకృపనను విడువా కపాడును ఆ బాయమిచ్చిను ఆ దారికి చెచ్చును ఆ దారికి చేచ్చును చెడియను బెదరను నాయేసునతో నుండగా చెడియను బెదరను నాయేసునతో నుండగా పర్వతాములు తొలగినను మేటలు తరినను పర్వతాంలు తొలగినను మేటలు తినను నీ క్రూపలను విడవదు నీ కనికరం తొలగాదు నీ క్రూపనను విడవదు నీ కనికరం తొలగాదు నీ నీత్య సమాధానంతో నన్ను నడిపించును మీ నిత్య సమాధానం లే నన్ను నడిపించును జడియను బెదరను నా ఈసునాతోనుండగా జడియను బెదరను నా యీసునతోండగా ములు నేనడిన వేలూ గాడా నేనడిన వేలూ కంటి పాపవల నల్లు కులు కాపాడు కంటి కును కాపాడు ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదము ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదము గెలియను బెదరను నాయన థ్యాంక్ యూ బేదర్ ప్రైజ్ వాడీ మన మధ్యలో తీసు మనకు వాక్యం దేవుని వాక్యం అందిస్తారు మనం కీర్తనలు తొంభై కీర్తనలు నైన్టీ ఫస్ట్ వచ్చినాము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము అన్న ఇన్పీస్ ఉందా ప్రార్థన పరిశుద్ర కృపణ తండ్రి దేవా ప్రభ నికళక్కల నిబంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళడియా రజ పరిశుద్ర వెన్న సర్వశక్తి మంత్రుడ సర్వాధికారిని బంధనాలు ప్రభువా తో కూడి నా మా హోనతులమైన గొప్ప దేవా నీకే స్థూతం నా తండ్రి దేవాయచు ప్రభ నాకున్న ప్రతి ఒక్క సొంత తలపులు గద్దించి కొట్టివేస ప్రభ నీ యొక్క జ్ఞానం చేత నడిపింపుదాయ చేతీ దేవాయచు ప్రభా మా ఆత్మండి వాక్యం చేత ప్రభా మాధాల చేత మీరు మాట్లాడిన ప్రభా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా పశుధాత్మ శక్తి చేత నడిపింపుదాయ చేతండి దేవాయచప్రభ మరి మీ యొక్క అస్తమ తోడించి నడిపించమని నా మీరు మాట్లాడమని ప్రభా వేడుకుంటున్నాం ప్రభా సాయపడం అంటున్నాం ప్రభా ఏసరి మీరే కనికరించి దయ చూపించే ప్రభా మరి యొక్క వాక్యం చేత ప్రభా మమ్మల్ని బలపరిచే ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చెత్త నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ అన్న కీర్తనలు నైన్టీ ఆ మొదటి నుంచి అన్న ప్రభు తరతరముల నుండి తరముల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు ఫస్ట్ వచ్చినంలో చూసుకుంటే మరి ప్రభువ తరతరముల నుండి నీవే మరి మన నివాస స్థలము ఏ చుప్రబే బట్టి ఏసుప్రభు తరతరముల నుంచి ఉన్నాడనమాట అంటే భూమి ఆకాశం సృష్టింపకం ఉన్నప్పటి నుంచే యేసు ప్రభు ఉన్నాడు ఆ ఈ ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి మనకు తెలిసింది యేసుప్రభు నిజమైన దేవుడు కానీ దానికంటే ముందు ఆ యేసుప్రభు నివాస ఎప్పుడైతే మన దేవుణ్ణి మన హృదయంలో భద్రపరచుకుంటామో దేవుని మన హృదయంలో ఎప్పుడైతే వస్తాడో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం హృదయంలో భద్రపరచబడుతుందో అప్పుడు నివాస స్థలము నువ్వు నేనే ఉంటాము ఎందుకు నువ్వు నేనే ఉంటామంటే ఆయన స్థలము ఏసు ప్రభు యొక్క స్థలంలో నువ్వు ఉండాలా నేను ఉండాలా అంటే దేవుని కంటే గొప్ప అని నేను దేవుడే గొప్పవాడు కాకపోతే మనము ఆయనకు పాత్రగా వాడబడాల వాడబడాలంటే నువ్వు ఒక మందిరము నీ మందిరంలోనే ఏశ్ ప్రభు నివసించాలా నా మందిరంలో ఏసు ప్రభు నివసించాలా అది అనమాట దానికి అర్థము అంటే నేను నివాస స్థలం కోసం అంటున్నాను నివాస స్థలము నీవే అంటే ఆ తరంలో ఆ ప్రార్థన చేసినప్పుడు మోసే దేవుని సన్నిధిలో మోసే ప్రార్థన చేసినప్పుడు అంటే తను ఎంతగానమో దేవుని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు మళ్ళా తరతరంలో నుండి ఏచు ప్రభు నడిపిస్తున్నాడు వీళ్ళని కాబట్టి ప్రభు మోషే హృదయంలో నివసించిండే ఆ కాలంలో అందుకే మోసే ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించినడు దేవుడు మనిషి ఆయన ఎట్లా అంటే దేవుడు ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టినప్పుడు చేసేటప్పుడు ఆయన కూడా స్వాత ప్రకటించి నివాస స్థలము ఆయననే ఉండే కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తుందో మరి నువ్వే ఒక ప్లేస్ నువ్వే ఒక స్థలము ఆ స్థలంలో ఏసు ప్రభు ఉండాలా ఒక్కొక్క స్థలంలో ఏసు ప్రభు ఉండాలంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అంటే మనమంతా ఒక దేశానికి సాదృశ్యం కాబట్టి నువ్వొక దేశము నేనొక దేశం కాబట్టి మన హృదయంలో ఏసుప్రభు నివసించాల అప్పుడే ఆ దేవుడు మన హృదయంలో ఉంటాడనమాట అదే నివాస స్థలం అనమాట ఎక్కడైతే మనం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తామో అదే నివాస మనమే అదే పరలోక రాజ్యము ఎందుకంటే దేవుడు అదే అంటాడు కదా ఏమంటాడు ఎక్కడైతే త్రిఫోర్ మెంబర్స్ ఉంటారు గ గెట్టుగెదర్ గా ప్రైట్ చేస్తారో అక్కడ నేను మీ మధ్యలో ఉంటానని సెలిచ్చిన దేవుడు కాబట్టి ఈ నివాస మరి ఎప్పుడైతే మనం కూడి ప్రార్థిస్తున్నామో అది యేసు ప్రభు యొక్క ఆ పనులు ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన సన్నిధిలో మనం మూర పెడుతున్నాము అన్ని చేస్తున్నాము దేవుని దగ్గర మనం కూర్చొని అన్ని నేర్చుకుంటున్నాము కాబట్టి తరతరం వస్తుంది మోస కాలం నుంచి రన్ అవుతుంది ఇవన్నీ మరి దేవుడు మనిషి ఆయన ఆ చేసిన ప్రార్థనలు ప్రభు మీరు ప్రతి త్వరలో అని మీకు ఆశ్రయము అంటే దేవుడే మనకు ఆశ్రయము దేవుడే మనకు ఆ దాగుడు చోట మనము పాట నా కొండా కోట నీవే నా దాగు చోట నీవే నా ఉన్నత స్థలము నీవే నా ఏ మనం ప్రార్థన చేస్తాం వాక్యం పాటలు పాడుతుంటాం చేస్తుంటాము సో దేవుడు ఉన్నస్త స్థలము కాబట్టి ఆయనే పర్వతంలో ఆయన అంటే ఏబీ క్రియేట్ కాక ముందుకే ప్రభు ఉన్నాడని తెలవిస్తున్నామాట ఈ వాక్యము తర్వాత ఆ బిఫోర్ జనరేషన్ నుంచే యేసుప్రభు ఉన్నాడు కానీ ఈ లోకంలో మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మనుషులు రకరకాల వాటిని పూజిస్తుంటారు చేస్తుంటారు కానీ అది కాదు నివాస స్థలము ఏసుప్రభు ఆ యేసుప్రభు ఎప్పుడైతే నిన్ను నేర్పరచుకున్నాడో అప్పుడే మనం ఎక్కడైతే కూడి ఉంటామో అక్కడే యేసుప్రభు నివాస స్థానం చదివించిన దేవుడు కాబట్టి ఆ కాలంలో మోస ప్రార్థించినోడు మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా తను పాటించినడు ఆ జనాలను కూడా దేవుడు రన్ చేపించినాడు ఆ మోషన్ని మోషన్ దేవుడు వాడుకున్నాడు మళ్ళా మోస ప్రజల్ని నడిపించాడు అట్లని దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నాడు మరి పర్వతములో పుట్టక భూమి లోకమును నీవు పుట్టింపకమునుపుతున్నది ఇవేవి క్రియేట్ కాకముందు నుంచి యేసు అందరికీ తెలుసు యుగ నీవే దేవుడవు మరి ఆయననే దేవుడు యుగ యుగములకు ఈ ప్రభుత్ దేవుడు ఇంకా మనుషులు కాదు కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే నిజమైన దేవుని పక్కకు పెట్టేసి ఆ వ్యర్థమైన ఆరాధనలు చేస్తా ఉంటారు వాళ్ళంతా ఆ ఎందుకు అంటే ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దేవుడు మోసతో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే దేవుడు మోసతో మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చినాక మోస తిరిగి వచ్చినాక ఆ యొక్క జనాలు అందరూ ఏం చేశారంటే ఆ దూడం కట్టుకుని వాటిని పూజించడం అవి చేయడం స్టార్ట్ చేశారు అంటే జనాల్లే వాటిని తెచ్చుకొని పెట్టుకున్నారు ఆ యొక్క ప్రజలే నిజమైన దేవుని పక్కకు పెట్టి తెలుసు పర్వతాలు ఎందుకంటే దేవుడే అన్ని క్రియేట్ చేసిన దేవుణ్ణి ఆ దేవుని ఆ ఇజ్రాయల్స్ ప్రజలు చూసి అన్ని చేర్చి కూడా ఆ నిజమైన దేవుని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు వ్యర్థమైన వాటిని పూజ చేసింది దేవుడు ఫస్ట్ ఆజ్ఞయిస్తాడు మనకి నీ దేవుడైన ఏ హో అను నేనే నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు అని దేవుడు సెలవుచ్చిందంటే ఆ నిర్గమకాండం ట్వంటీలో మనకు వచ్చిన ఉంటుందన్నమాట ఎక్సెవెన్స్ ట్వంటీ వన్ టూ అంటే దేవుడు ఆ మాట ముందే చెప్పినట్టు జనాలు ఎవరు గ్రాయించలేకపోయారు అది తిరిగి ఈ కాలం వరకు వస్తుంది రన్ అవుతూ రన్ అవుతూ ఈ కాలం వరకు వస్తుంది అంటే ఆ జనాలు దేవుని చూసిారు దేవుని యొక్క మహిమను చూసిరు ఆయన అద్భుత అర్చకాలు చూసారు అన్ని చూసి కానీ దేవుని వాళ్ళు విశ్వసించలేకపోయినారు అందుకే వాళ్ళు ఆ వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళిపోయినారు అయినా దేవుడు వాళ్ళకి ఎక్కడి దేవుడు నాయం తీర్చేసినాడు ఇంకా దేవుని నమ్మిన బిడ్డల్ని ఆయన స్వీకరించుకున్నాడు అప్పుడే ఆత్మీయమైన మనం మారబడినాము కాబట్టి ఆ ఎప్పుడైనా కానీ తువాత మనం ప్రకటిస్తున్నాము సేవకు మనం వెళ్తున్నాం చేస్తున్నాం గాని మన ద్వారా ఏ అద్భుతాలు ఆచకాలు ఏవి జరిగినా అది ఆయన మహిమ కొరకే మనం గొప్పవరం అసలే కాదు అన్నిటి మనం తగ్గించుకోవాలా ఆయనకు ఒక పాత్రగా మనం వాడబడాల ఎప్పుడైతే మనకు ఆయనకు పాత్రగా మనం వాడబడతామో అన్నింటిలో మనం దేవుని ప్రేమ కలిగి ఉంటేనే ఆ వరకు దేవుడు మన హృదయంలో నివసిస్తాడు మరి నువ్వే యొక్క స్థలము ఆ స్థలంలో ఏజప్రభు నీలో ఉండాలి అనంటే యుగ యుగముల వరకు ఆయన నీ హృదయంలో నివసించాలి అనంటే మనము అన్ని విషములు తగ్గించుకోవాలా ఎందుకంటే ఈ లోకము ఒక ఎడారి లాంటిది ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనకు శ్రమలు హింస బాధ వేదన దుఃఖం వస్తాయి అన్నిటిని మనం సహించాలా అన్నిటినీ మనము అనుభవపూర్వకంగా శువాత మనం ప్రకటించాలా మనం శువాత ప్రకటించాలి అనంటే ఇజ్రాయలస్ ప్రజలు సత్యమైన దేవుని దగ్గరికి రావాలి అనంటే యుగ యుగముల వరకు నిజమైన దేవుని కోసం మనము వాళ్ళకు చెప్పాలి అనంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడాలా ఇజ్రాయల్ ప్రజలంతా కానీ ఆ కాలంలో దేవుని నిజమైన దేవుని చూసి వాళ్ళు ఆ కూడా గ్రహించలేకపోయినారు ఆ టైంలో వారు దేవుని చూడలేకపోయినారు దేవుని యొక్క అంటే దేవుడు చేసిన అన్ని చేసిన కొంచెం విశ్వాసం కూడా వాళ్ళు ఇంకా మోసం మీదనే శనిగినారు గొనిగినారు అన్ని చేసినారు కానీ చివరికి ఆ దేవుడు వారి కోసము ఈ లోకంలో పుట్టినడు పరిశుద్ధాత్మ శక్తి చేత మరి అలాంటి జనాల కోసమే ఆయన బలి అయిపోయినాడు ప్రతి అంటే ఈ లోక పాపం ఆయన మోసిడు ఆయన శిల్వ మరణం తిరిగి వచ్చే దేవుడు ఆయన చాలా త్వరగా రాబోతున్నాడు ఏసయ్య ఇప్పటికీ ఈ లోకంలో ఇంకా సువార్త అందబడకుండా తరతరం నుంచి వస్తుంది బిఫోర్ క్రైస్ట్ నుంచి వస్తుంది ఏసియా అంత గొప్ప దేవుని కోసము ఇంకా మనము మన దళిణ ఆగిపోతున్నామంటే ఈ లోక పనులు అన్ని వ్యర్థమైనవి మనకు ఎంత వరకు అంతవరకు దేవుడే ఇచ్చేవాడు కానీ ఆయన కోసం సిద్ధపడి మనం ఇంకా ముందుకు వెళ్ళాలా మన దేవుడు యుగ ఉన్న దేవుడు కాబట్టి మనం పల్లో రాజ్యంలో కలుసుకోవాలా ఉండాలా చేయాలంటే ఆయన ప్రేమ మన రుద్యంలో ఉండాలా చివరి వరకు విశ్వాసంలో మనం నిలబడాలా అప్పుడే మనకు దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండగలుగుతాము యుగ వరకు ఆయన మన రుద్యంలో ఉంటేనే ఉంటాడు ఏసయ్య ఇంక ఎప్పటికీ వదిలి వెళ్ళడాయని ఆ జనాలు దేవుని ఆ విధంగా చేసినారు చివరి వరకు మనుషుల మీదనే ఆధారపడినారు కానీ ఏసీఎం మీద వాళ్ళు ఆధారపడలే కానీ ఒక టైంకి దేవుని మీద ఆధారపడిన వారు ఎంతమంది అయితే ఆయన సన్నిధికి వచ్చినారో వాళ్ళందరినీ దేవుడు ఆయన సీలింగ్ లో పెట్టుకున్నాడు ఎందుకంటే ఇక్కడ ఆయన ఏదే చెప్తున్నారు భూలకములో నీవు పుట్టకమునపు యుగయుగముల యుగము యుగ నీవే దేవుడవు నీవు మనుషులను వట్టిది మార్చును నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చు చిన్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన ఎన్నటి వలను ఉన్నది ఒకసారి చదువుతారన్నా నాకు కొంచెం నాలుక తిరగట్లేదు కొంచెం చదవరన్నా మూడవ చూస్తారు అవునన్నా నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులార తిరిగి రండి అని నీవు దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే వల్లే ఉన్నవి ఇక్కడ ఆ దేవుడు తిరిగి వాళ్ళని పిలిచినా చేసిన వాళ్ళు ఇంకా దూరంగానే ఉన్నారు ఇప్పటికైనా వాళ్ళకు దేవుని కోసం తువాత ప్రకటించాలా వాళ్ళందరూ దేవుని వైపు రావాలి అంటే మనం వెళ్ళాల్సిందే మనం వెళ్ళినప్పుడే వాళ్ళు తిరిగి వస్తారు ఎందుకంటే ఈ లోకం అంతా గలిబిలిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ బయటికి రావాలా దేవుడు పిలిచినా వాళ్ళు వస్తలేరు అనంటే ఆ ఇంకా దేవుని యొక్క కత్తి వారి కాబట్టి చూడండి ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎన్ని డేసెస్ జరిగినా ఒక్క దినం లాగానే కనిపిస్తుంది ఏ సయ్యకి వెయ్యి తర్వాత ఈ యొక్క కరోనా వచ్చింది అనంటే ఎంత దయగాల దేవుడు ఇన్ని సంవత్సరాలకు ఆ యొక్క శిక్ష పెట్టినారు ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తిరిగి ఆయన సన్నిధికి రావాలా ఆయన ఒక పల్లొక రాజ్యంలో ప్రతి ఒక్క బిడ నివసించాలని ఆయన ఆశ మన తండ్రి ఆశంటే ప్రతి ఒక్క బిడ రావడానికే ఆయన అలాంటి శిక్ష అనేది పెడుతున్నాడు అంటే ఆ బిఫోర్ క్రైస్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కంటికి వన్ మాత్రం కానీ కనిపిస్తుంది ఓన్లీ వన్ మనకేమో ఇన్ని దినాలు గడిచిపోయినాయి అని ఇట్లా అనుకుంటున్నాము అట్లా తనిగినరు గుణిగినరు అన్ని చేసినాడు కానీ దేవుని వాళ్ళు చూసి రన్ని విశ్వాసం మాత్రం పెట్టలేకపోయినారు కానీ ఈ చివరి దినంలో ఆయనని నిజమైన దేవుడాన్ని ఈ లోకమంతా ప్రకటింప చేయాల మన మందరం దేవుని యొక్క చువాత ప్రకటించాలని రాకడ చాలా త్వరలో ఉంది కాబట్టి ఆయన సమయం ఇస్తుందంటే నీ ద్వారా నా ద్వారా ఎన్ని ఆత్మలు రావాల్సిందో అందుకే సమయం ఇస్తున్నాడు మనం తొందరగా మారాలా అనేకులను మనం మార్చాల ఆయనైతే ఒకటే చెప్తున్నాడు నేను త్వరగా రాబోతున్నాను సెలవుషణ ఆయన గొప్ప యుగ యుగముల వరకు నివసించిన దేవుడు నివాస మరి ఏ స్థలం కూడా పాడు కావద్దు ప్రతి ఒక్క స్థలము ఉండాలా నిలబడాలా చేయాలనంటే ఆ బిడం భూమిలను దున్నాలి అనంటే దేవుడు ఏర్పరచుకున్న సైన్యం ఎంతమంది అయితే సర్వసత్యంలో ఉన్నారో వారిని మాత్రమే దేవుడు పంపిస్తాడు వాళ్ళందరూ దేవు సన్నిధికి రావాలా మరి అందుకే ఆయన ఇన్ని డేసెస్ కూడా వన్ డే కిందకి ఆయనే కంపారిజన్ చేస్తున్నారు దేవుడు ఓన్లీ వన్ డే లాగానే ఆయన కండ్ల కనిపిస్తుంది మరి ఇన్ని డేసెస్ ఉన్నాయి ఇన్ని డేసెస్ లోకించి ఒక్క ఆత్మ మనం నడిపించడమా లేదా అని మనం తెలుసుకోవాలా మనం కూడా మారాలా మన మంచు మార్చుకోవాలా ఎందుకంటే ఆయన నీ హృదయంలో నా రుద్యంలో నివసించాలి అనంటే మన హృదయాలు మారాలని ఎప్పుడైతే మనల్ని మారిపోతుందో అప్పుడే ఆయన మన అని అగ్ని మన హృదయంలో ఉండాలా అని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన హృదయంలో ఉండాలా ఆయన వాక్ మన హృదయంలో ఉండాలా తమన్ని మనలో ఉంటేనే కదా మన సర్వ ఉంటాము కాబట్టి ఆయన సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలా ఆయననే నిజమైన దేవుడు మరి నివాస స్థలము అంత మంచి స్థలము దేవుడు ఇస్తున్నప్పుడు మనం పెట్టుకోవాలా ఆయనని మన హృదయంలో తెచ్చుకొని పెట్టుకోవాలా ఆయన ఆయననే మన దేవుడు ఆయనని మన అన్ని జోహన్ స్వార్థ వన్ లో మనకు దేవుడు అంటాడు కదా మరి అది ఎందుకు వాక్యం ఉండను వాక్యం దేవుని యొక్క ఉండను సో ఎవ్రీథింగ్ ఆయన నుంచే వచ్చింది కాబట్టి తరతరం నుంచి ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఆయన మీద మనం ఆధారపడడం నేర్చుకోవాల ఇంకా దేవుని కోసం అంతా తెలిసి ఇంకా మన మనుషుల మీద ఆధారపడద్దు ఎందుకంటే ఆయనకి అందరు సేవకులుగా తయారు కావడం ఆయనకి ఇష్టం అందుకే ఆయన అంటున్నాడు నివాస స్థలము నీవే అని ఆ నివాస స్థలము ఏజు ప్రభే కాబట్టి ఆ ఏజు ప్రభు ఎప్పుడైతే నీరులో నా రుద్యంలో అయితే నివసిస్తాడో అప్పుడే మనం ఒక ఆత్మ దేవుని సన్నికి నడిపిస్తాం దక్షిణలోకి నడిపిస్తుంటాము అది కొంతకాలం వరకే ఆ దాని తన దేవుని వైపు మనం చూపిస్తాం అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక పాత్రగా వాడుకుంటున్నాడు తరతరం నుంచి వస్తుంది అది దేవుడు మోషన్ వాడుకున్నాడు మరి మోషే ఎక్కి దేవుడు ధర్మశాస్త్రము అన్ని బయలుపరిచినారు తెలియజేసినాడు వాళ్ళ ఇజ్రాయల్స్ ప్రజలు ఎన్నో సమస్యలు పడ్డారు అయినా వాళ్ళు ఇంకా విశ్వాసం చేయలేకపోయినారు దేవుని మీద ఎంతమంది విశ్వాసించినారు వాళ్ళని అందరూ వైపు వచ్చినారు విశ్వాసం లేని వాళ్ళంతా ఆయన యొక్క గుంపులలోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఎప్పుడైతే మన దేవుని మీద ఆధారపడతామో ఆయన ఎప్పుడైతే మన హృదయంలో నివసిస్తాడో అప్పుడే నువ్వు నేనే ఒక నీవాస్తలంగా ఉండగలుగుతాము ఎందుకు ఉండగలుగుతాం అనంటే దేవుడు నిన్ను నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నారు కాబట్టి ఆయన మన హృదయంలో నువ్వు ఎప్పుడైతే తువాత ప్రకటిస్తావో ఆత్మ రక్షింపబడుతుంది సత్యం బాలిపడుతుంది కాబట్టి అవి ఆత్మ వస్తుంది దేవు అందుకే ఒక టైం వరకే దేవుడు పెడతాడు కాదంతకు దేవుళ్ళకే వెళ్ళిపోతాడన్నమాట ఆ జనం అందుకే దేవుడు సెలవేస్తున్నాడు మూష ఏ విధంగా అయితే సువాత ప్రకటించాడో మూష ఏ విధంగా అయితే రన్ చేసినాడో మూష ఆ దేవునితో ఎంత క్లోజ్ గా ఉన్నాడో మనం కూడా అట్లనే క్లోజ్ గా ఉండాల కంప్లీట్ గా మీద ఆధారపడాలా ఎందుకంటే హృదయాన్ని పరీక్షించేది దేవుడే కాబట్టి మళ్ళీ విశ్వాసంలో మనము ఎంత ముందుకు వెళ్ళినామో లేదో చూసుకోవాలా ఈ మన మన ప్రభుకే వర్తించింది వాక్యము మరి యుగ వరకు ఆ ఆయన్ని నిజమైన దేవుడు ఆ యొక్క జనానికి మనం సువాత ప్రకటించాలా చేయాలంటే ఆ ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో నివసిస్తేనే కదా ఆ జనాలు మారతారో అంతవరకు వాళ్ళు మారలేరు ఇలాంటి అనుభవం కూడా మనం పొందుకోవాలా దేవుణ్ణి అడుగుదాము ఇలాంటి అనుభవం కూడా దేవుడు మనకి ఇవ్వాలా అనేకులు మనం ప్రకటించాలా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి మరి ఎందుకంటే దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు మళ్ళా ఆయన తిరిగి ఈ లోకం మీదకి రాబోతున్నాడు కాబట్టి మరి మన ఏహోవా దేవునికి మనం మూర పెట్టాలా మన గొప్ప దేవుడు యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు కాబట్టి ఇప్పటి ఆయన మన హృదయంలో ఉండాలని ప్రార్థించండి ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉంటాడో అప్పుడే మనం అన్నిట్లో తగ్గించుకోగలుగుతాము ప్రేమించగలుగుతాము దీర్ఘ శాంతం ఉండగలుగుతాము ఆయన మాత్రం ఒకటే సెలవిస్తున్న దేవుడు సెలవించిన మాట ఒకటే నేను తిరిగి రాబోతున్నాను త్వరగా సిద్ధపడండి అని ఆయన సెలవించిన దేవుడు ఇది మన తండ్రి ఇచ్చిన వాకు అది దేవుడికి చిన్న వాక్యం దీవించుగా కానీ ఒక్కొక్కరుగా ప్రార్థించండి శపప్రభ పృషన దీవ నీతి మంత్రుల మహాదేవ గొప్ప దేవ సర శక్తికర్త దీవానికి శ్రూతం నీకు వందలా నీకు సోత్రాలు చేస్తున్న దీవానికి సూతం కేసప్రభ వాక్యం ప్రభా ఉదూములు నాటించి వాక్యం అర్థం వచ్చే జ్ఞానం దని తనపు దచ్చని నూతన అభిషేకం దచ్చని నా దీవానికి శుతం భయంకర్ష మా కాళ్ళు ఉన్నాం అలా జయించానికి శక్తి కావాలా ముఖ్యం బుద్ధి బి కావాలా విశ్వప్రభ బుద్ధి జ్ఞానం సరస్వత మీనే ఉండే దాగి అది మీరే నేర్పించమని ప్రార్థించం వైరస్ పట్టి జనరల్ జ్ఞాపం చేసుకొని వాళ్ళు మీ బిడ్డలు వేసే ప్రభా వాళ్ళవి ఆత్మను తెలివండి వాళ్ళవి రక్షణ తెచ్చండి డాక్టర్ నర్స్ రక్షణ పొందాల స్వార్థ పంపించండి అలలిగా తులగా కారణించండి ఈ లోకమైన గుడ్డి నేతి నుంచి ఎప్పుడైనా వేసే ప్రభా ఎవరు ఇప్ప ప్రభావ వాళ్ళ ఆత్మ గుడ్డితో నా దీవానికి ఎంతోమంది వైరస్ నుంచి బాగైండు వ్యాక్సిన్స్ బాగా నయనరు వాళ్ళవి జ్ఞాపం చేసుకుని వాళ్ళు మార్చండి ఆత్మ తెలివండి వ్యాక్సిన్ వేస్తున్న తాన్ని పోషించండి అలాగే వ్యాక్సిన్ బలం తెస్తున్న సుప్రభా దాని ఆ తెగు నుంచి తొలగించని సుప్రభా మా నుంచి ప్రభావం ఖరీంచేయండి కేపిఎం బ్లర్ తాకండి ఫ్యామిలీ దీవించి శాంతి సమాధానం మీకు కలిగ చేయండి కష్ట ఉన్నతం తొలగించి నాది వాళ్ళ చుట్టని జాబ్లా తోడు అని నాది వా చిన్నపిల్లని సేవలో వాడవాడాలా నాది అన్న కుటుంబ జ్ఞాపకం చేసుకొని ప్రసిద్ధాత్మని బలం తొనిపి అన్న ఆరోగ్యం మంచిదేయండి అక్కభి సేవలను నడిపించండి బలపరిచి స్థిరపరిచి నాది ఇద్దరు పిల్లలు దీవించి ఆశీర్వాద మీ చేతితో బలవంతంగా మార్చండి అగ్నికరించండి ఫలభవనం జీతం తీసుకురండి చక్రవతి బ్రహ్మటం తాకండి పలు జ్ఞానం తెచ్చండి నీ యొక్క తలముని ఆలోచన నెరవేర్చండి బల సిద్ధపరిచి బలపరచండి సైతారజ్యంతో తన లేవన తన భార్య గర్వం తెలిసి నా దేవా ఆమెవి అభిషేకించి వాడుకోండి నా దీవాన్ని సొంత రాక సమీపం ఉంది సమీపించింది కనుక ఆ ఊరంతా ప్రవాహాలు నాది ఆ వెలుగుతో మీ చాటించండి సుప్రభ ఊళ్ళంతా వేసుకున్న భాష పొందాలా దేవా దేవా చేయండి నాది ఇంతవరకు మాకు కాచి కాపాడేయను ఈ ప్రార్థన వాడుకున్నాను సుప్రభ ఇంకా ఆత్మల భారం కనీరు ప్రార్థన మాకు దేయండి మొక్కల జీతం దండి ఇంకా ఆయాసంగా చూపించండి ఉక్కుని ఇచ్చిపెట్టడాన్ని కనుకం పొందాలా ీతి కలిసే విస్తూ సహాయం చేసి ప్రతిదీ మీ ఆత్మధ నడవాలా నీ జ్ఞానం ధర నడవాలా నా దేవా మా సబ్బుద్ధి తొలగించండి మీ స్వర్భం తీసుకురావని సున్నా ప్రస్తుత నా వాయిస్ ఇనిపిస్తుంది నీకే స్థుతులు స్తోత్రమే నిన్న నేడు నిరంతరం మీకరీతున్న దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములు రాజైన దేవ పరిశుద్ధుడ పరిశుద్ధిరా పరిశుద్ధిగా నీకే స్థుతులు గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మలందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకొని అయినా దివార మమ్మల్ని కాచి కాపాడి గొప్ప దేవుడు వేస్తాయా నీకే వందనాల కోట్ల కోట్లాది కృతజ్ఞతాశ్రతులు ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకోవడం అక్క భయంకరమైన యాక్సిడెంట్ నుంచి మమ్మల్ని కాపాడిన తండ్రి నీకు వందానేసాయ్యా నీకే స్త్రులు స్రోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవా నృప చేత మమ్మల్ని బలపరిచిన అయినా మీకు అంచేసి మమ్మల్ని కాపాడిన నీకు వందనేసయ్యా నీకే వందాలని జీసస్ థ్యాంక్ యూ గొప్ప దేవా నీకే వందాలేసయ్యా గొప్ప దేవా నా నా ఏసయ్యా నా ప్రతిక్షణం మీరు మాతో పాటు నీ ప్రభావం మాకు సాయంకులు ఉన్న మీ కృప తండ్రి నీకు కనికెర నుంచి నా ప్రభావం నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాలైనా మీ ఆత్మ చేత విధానం బట్టి నీకు వందాలి మీకు కంచే సినిమాలు కాపాడానికి నీకు అన్నాలేసయా నీకే స్థుతులు శ్రోతలు అర్పించకు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజిస్తు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగునిగా కాళలు నా ప్రభావ ఇక మధ్యకాల సమయంలోనైనా మీ వాకించేత నిర్మాతలు మాట్లాడిన ప్రభావ మీరే మా నివాస స్థలం ప్రవ మీరే పరిశుద్ధ స్థలం అయినా మీలో మేము జీవించాలా మీలో మేము ఉండాలా ప్రవ్వా ప్రతి దశలో ప్రభావ నేను వినయ భయభక్తులు కలిగి నేను జీవించే బిడలకు మమ్మల్ని తయారు చేయడం అదిష్టమైన గొప్పదివా మీరు అక్కడ బహుసమీపంది ప్రవ్వ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చాలా ప్రభావ సమస్త జనులు మేము శిష్యులుగా చేయాలా ఓ ప్రభావ తను ఎంతో కాలంలో మేము ఉంటున్నాం ప్రభావా ఎక్కడి ఇష్టనైనా ఒక అక్రమం ఓ ప్రభావ విస్తరిస్తుంది ప్రభా అనేకులు ప్రేమ చాలారిపోయిందనైనా అలాంటి టైంలో ప్రావా ఈ శ్రమల కాలంలో మేము ఉంటుండేగా ప్రావా ప్రతి దశలో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మీ యొక్క ప్రొటెక్షన్ మాకు అనుగరిస్తున్నారు ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం కలిగిస్తున్నారు తండ్రి నీకు వన్నాలేసయా వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి వ్యాక్సిన్ బాధ్యతలు కూడా మీరు స్వస్థపరచండి ఓ ప్రభావ భయంకరంగా ప్రెజర్స్ వస్తున్నాయి ప్రవాతమ్మకు విడుదల కల్పించండి మీరే మార్గం చూపించి మనకు ఆదిష్టమైన మీకు పరిశురాత్మక కార్యం జరిగించమను అదిష్టమైన అయినా ఎస్ఐ అని అత్తండి నీకు వందా ప్రభావ మీరు అక్కడ సమయంలో ప్రభా అయినా ఎస్లో ఉంటుంది కదా ప్రతి ప్రవేశాలు నెరవేరుతున్నాయి నా ప్రభాక బూరల తీర్పు ఆరంభమైంది ప్రభావ తెలు భయంకరంగా రాబోతున్నాయి రాబోయే దాకా భయంకరమైన కాలంలో ఉండబోతున్నాం అయినా కానీ ప్రభా మీరు మాకు కాపాడుతారు మీరు మాకు వాగ్దానం చేస్తున్నాను అయినా మీ వాక్యంలో మీ కృపలు మేము జీవించాల మేము ఉండాలా బలపడాలా ప్రభావ మీదతో శక్తిమంతలు నేను తో ఎల్లప్పుడు మేము ఎలుపు గురించి ప్రార్థించాలా ఓ ప్రవా తిండి వల్ల మత్తు వల్ల ఐఘమైన విచారాలతో మేము కొట్టుకొని పోకుండా ప్రభావ అయినా ఆ దినం ఉరిగి వచ్చినట్టు మీరు జాగ్రత్తగా ఉన్నారు ప్రభావ అయినా మేము వారితో మేము జాగ్రత్తగా ఉండాలని సహాయపడిన అనేకులు మేము సిద్ధపరచాలా అయినా సమల కాలంలో అందరూ చిక్కబడుతుందిగా ప్రతి ఒక్కరు ప్రభ మీరు అక్కడ సిద్ధపడాలా అనేకులను సిద్ధపరిచే బిడ్డగా తయారు చేయని సమస్య జన్మ శిస్టుమన్నారు ఆ రీతిగా మేమందరం పోలాలనే సహాయపడినా అదిష్టమైన కేవీపీఎం గ్రూపులో బ్రదర్శిస్త అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి ప్రభావ మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకోండి ఎన్నడు ఎన్నడని దూరం భూములు మేము దున్నాలు ఇస్తూ ప్రవ్వ ప్రేమనే పంట మేము కొయ్యాలా ఓ ప్రభావ మీరే మాకు ప్రత్యక్షమై వర్షాన్ని కుమ్మరిస్తున్న నీతి వర్షాన్ని ప్రవ్వ ఏ ప్రాంతం మీద అడుగుపెట్టినా అక్కడ ప్రభావ మీకు నీతి కార్యం జరగాల ఓ ప్రభావ మీకు పశుదాత్మ కార్యం జరగాల నీకులు ప్రవణండి ఇష్ట ప్రభావ జీవితాలు ప్రభావ మీరు సమర్పించుకోలేగనా అలాంటి గొప్ప కార్యాలు మీరు జరిగించండి జరిగించినందుక నీకు వంద ప్రభావ నీకే సోతాలు అర్పించుకోవడం ప్రతి ప్రాంతంలో ప్రభావ మీరు మాకు ఘన విజయం వేసినట్టు అండి నీకు నా ప్రభావ దుష్టుడు ప్రభా అనేక విధాలు కూడా చూస్తా అయినా కానీ ప్రభావ ప్రతి దశలో మీరు మాకు తోడున్నరణయినా మీకు కాపుదల మాకు అనగించేందుకే నీకు వందాలేసాయా మోహనతుడా సర్వనతుడా నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించండి వాళ్ళ సేవల జీవితంలో ఫలపలితం ఇచ్చండి ప్రతి చోట మీ కొత్త సాక్షిని పెట్టుకుని ఆయన మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రతి ఒక్కరిని ఆయన కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చేయండి ఆటంకొస్తున్న ప్రతి చీక శక్తులను ఈశానం పండిస్తున్న హాలీయ ప్రతి కుటుంబం సమాధానం ఇచ్చు అంటే ఆదిష్టమైన చంద్రశేఖర ముట్టం ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి అన్నదారు అనేక మంది విషయాలు ఆయన ఇస్తూ ప్రభావ ప్రతి ప్రవర్శన ప్రభావ మా కాలంలో నెరవేరుతుండగా ప్రభావం ఏ రీతిగా మేము మాకు కొన్ని అనేక పర్యాల మీరు మాతో మాట్లాడతానైనా ఈ ప్రవేశ అర్థం చేసుకుని అనేక ప్రకటించాలా గొప్ప జనస్వామి అందరినీ ప్రభావించేంత మీరు అడిపించాలా అలాంటి సేవా జీతంలో నడిపించడం అందరినీ మీకు సీలింగ్ యొక్క మీరు నడిపించాలనే సహాయపడండి నాకు అంది నా దేవాక్యం ఏ రీతిగా వరకు ప్రకటించాలో అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగరించండి అందుకె సువార్త ప్రకటించాలో మీ జ్ఞానం తలంపులు మాకు సమస్తం మీ నుంచే మాకు బయలుపరచబడతండి గొప్ప దేవా మీరే మాకు సహాయకులు నడిపించండి మీకు పరిశుదాత్మ శక్తితో మా ఇంకా నింపండి ప్రభావం ఇంకా బలంతో నింపండి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి అన్న కుటుంబం చోటికి అగ్నికం చేయనైనా ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీ దీవించండి పర్లోకపు జ్ఞానం చేతి నింపి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి వాళ్ళ ఓ ప్రవణతనే ఈశు ప్రభావ మంచి ఆరోగ్యం దాన్ని స్టడీస్ లో ఉన్నత స్థితిలో లేనతాను ప్రభావ ఇస్తారు మంచి ఆర్గ్యం దండి పరలోకపు జ్ఞానం చేతి నింపి ఇంకా నూతనంగా అభిషేకించి వాడుకోండి అన్న కుటుంబం ప్రవణతనే అన్నదమ్ములందరూ ప్రభావ సత్యంలోకి రావాలా ప్రభావ ఓ దేవ ఈసు ప్రభావ మీద నడిపించమ ఆదిష్టమైన అన్నకు మంచి ఆరోగ్యం దాని ఉద్యోగ స్థల తోడు ప్రతి ప్రజలకు గర్ధించమని ప్రాధిష్టమైన ప్రతి దాంట్లో విజయం దయచేసి మీకు ఒక గొప్ప సాస్ని పెట్టుకుని అనేక మంది విషయాలు బయలుపరిచి అగ్ని కంచేసి మీరు కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని అయినా ఏసీ ప్రభావ తను మీరే సహాయకూడమని ప్రధిష్టమైన నా ఏసయ్యా నా తను ఇంకా ఎంతో మంది రావాలి మీరు బలపరి స్థిరపరచండి ఒక ఒక ప్రార్థ నిమిషం ఆయన ఎస్ అయ్యా నా ప్రభావ నా అన్న బ్రదర్ ప్రభావ యాక్సిడెంట్ అయిందంటే ప్రభావ మీ అగ్ని కంచేయండి ఒక సర్జరీలో మీరు తోడు మన ప్రార్థిష్టమైన ఓ ప్రభావ తన ఎడ చుట్టూ మీరు కంచేయండి మీ జీవానికి పోయిన ప్రభావ ప్రతి ఎంపుల కీళ్ళలో నరలు మీ రక్తాన్ని ప్రోక్షింపజేని సంపూర్ణమైన స్వస్థత ప్రతి అవయానికి కలువును కాక ఏసు క్రీస్త నామన తిరిగి రెస్టర్ అవును కాక ఏసు క్రీస్త నామవున ప్రభావ మీ తలపు జ్ఞానం పెట్టండి దుష్టాత్మను గర్దించండి ప్రభావ ఏసనా తండ్రి యొక్క సర్జరీలు మీ తోడు బెడల్ని మీ కాచి కాపాడి మీ జీవంతో నింపి మీ కొరకు గొప్ప శాసనం పెట్టుకొని ఆరాధ్యంలో పాల్గొనే ప్రతి బ్రదర్స్ అందరినీ ఆశ్రయించండి ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకొని మీ రాకుండా ఈ దీనివంతా మీరే మాకు సహాయక నడిపించి సురక్షితమైన చేర్చమని ఏసు పరిశుద్ధ నామవున ప్రాదిష్టం తండ్రి ఆమె పరశుధుర బాబు తండ్రి వందనాలు నేసయ్యా కృపగల దేవ స్తోత్రాలు అయినాయి ఉదయకాల నుంచి ఇంతకు మమ్మల్ని కాచి కాపాడుతూ అడుగడుగున్నా మీరు సురక్షితంగా మమ్మల్ని కాపాడుతున్నారు సైతాన్ని ఎన్నిసల్లి కొట్టి వినే ప్రయత్నించినా మీరు మమ్మల్ని కాచి కాపాడం మీకు ఎంతో బోధనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాము అయినా మీ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క స్వరమీణ లాగా మీ యొక్క వాక్యాలను ధ్యానించి లాగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంత వర్ణాలు ప్రభావ ప్రభావం శరీరీతిగా మేము ఉంటే మీరు స్వీకరించాలైనా అందుకే ప్రభ మమ్మల్ని మీ యొక్క తన్మలి ఆత్మతో కపినారు ప్రభ అందుకే క్రీస్తును ధరించుకుంటే ప్రభు మిమ్మల్ని ధరించుకుంటే మేము తండ్రి వద్దకు రాగలమైనా అందుకు మీరు క్రీస్తుని ధరించుకోమని హెచ్చరించినారు ప్రభావ అందుకే మీ యొక్క పరుషురాత్మ అభిషేకాన్ని అనుగ్రహించినారు ప్రభా దాన్ని బట్టి వదనాలైనా ఒక క్షణం కూడా తన్మలి ఇస్రాయల్ ప్రజలు జన్మని మీతో వాగ్దానం చేసి నిలబడలేకపోయినారు అందుకు ప్రభావ మీరు ఆ యొక్క బయలిపీఠం లేక ఆ యొక్క పెళ్లి కుమార్తెను విడిచిపెట్టిండ్రు లేదా సమాప్తిలో మరి యొక్క పెళ్లి కుమార్తెను విడిచిపెడతా అంటున్నారు ఒకవేళ తీర్మానించుకోకపోతే ప్రభు పరిశుద్ధంగా నిష్కలంకంగా సమర్పించుకొని జీవించకపోతే మీరు రెండో పెళ్లి కుమార్తె కూడా విడిచిపెడతా అన్నారు నేను కాబట్టి నేను ఆ రీతిలో ఉండకుండా ప్రయాసపడుతున్నాం అనేట్లను సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్నాం ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనులకు శుభార్త ప్రకటిస్తున్నాము అందుకు మీరే సహకారిగా ఉన్నది మీకు ఎంతో వదనాలు కృతజ్గా జరిపించుకుంటున్నాం ఎన్నెన్నో అద్భుతాలు చేసినారు కంటే ప్రతిరోజు అద్భుతాలు చేసినారు ప్రభావ వందనాలు వేసేయా కృపగల కంటి స్తోత్రాలనైనా ఎంతో మందిని స్వస్థపరచున్నారు దయ్యాలను వెళ్ళగొట్టినారు ప్రభావ మీకు ఎంతో వదనాలు ప్రభావ కృపగలనైనా మీకు ఎక్కువ స్తోత్రాలనైనా మేము అనేక ప్రాంతానికి వెళ్ళేసి వాటా ప్రకటించాలి ప్రాభ ఒక స్థలాల్లో కూర్చోడానికి వీళ్ళదు ప్రభావ సమయాన్ని అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ఈ యొక్క శ్రమల కాలంలో ఏ రీతిగా మీ కొరకు అంగీకారంగా జీవించాలా సహాయపడండి ప్రభు ప్రతి విషయంలో మీ యొక్క నామాన్ని మహింపరుస్తూ సాక్షాత్ జీవించాలా మీరే మాకు సహాయం అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాది దేవ వేసే ప్రభావ మీకు వందన ప్రభా ఈ ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావం హృదయాలను స్థిరపరిచిన బలపరిచిన ప్రభావ మీలో వేసే ప్రభావం మీకు వందనాలైన దయగల రాజా కృపగల తండ్రి సర్వోన్నత దేవ సర్వాధికారి ఆకాశాన్ని భూమిని సృష్ణించిన మా గొప్ప దేవుడు మీకు వందనాలు ప్రభావ వేసే మీరు అక్కడ అనంతరం వారికి మీ కొరకే ప్రభా ఈ జీవితం జీవించాలా ప్రభా సమర్పించుకొని ప్రభా ముందుకు నడవాలా ప్రభా సమర్పణ లేని జీవితం జీవించినా వేరే ప్రభా కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ తీర్మానం చేసుకొని సమర్పించుకొని ప్రభా మీ నమ్ములను మేము పరిచే బిడ్డగా చేయండి ప్రభా మీరు అక్కడ తీ త్వరలో ఉంది ప్రభా సిద్ధపరచాలా మీ సిద్ధపడి ఉండాలా ప్రభా మీ కృప మీ కనికరం చూపించండి ఓ రాజా మీకు వందనాలి ప్రభా ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి అగ్ని అభిషేకం దయచేయటి ప్రభావం ఆత్మాభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభావం మీ నామం మహిమ పరచువుని తమ్మేసే ప్రభావం వాటిని వాడుతూ ప్రభావం అనేకులని ప్రభావం చింతగా నడిపించాలి సహాయపడండి వైరస్ బాగా పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థ పరిచి విడుదల మీరు కలిగిన క్రీస్తు నామంను ప్రాధాన్యత పరిశుధ్ర ప్రమాలా దేవా కృపణ తండి దేవాయచు ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలడి రజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుడ ప్రభ దేవాచు ప్రభా నీకే లెక్కలేని వందన ప్రభా స్థుతి గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకి ప్రభా మీకే చెలునక తండ్రి దేవా నీకే వందనలు ప్రభా దేవాచు ప్రభా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీరు కాపాడండి రక్షించండి ప్రభా ప్రతి ఒక్క బిడంగుడ నీ యొక్క రక్షణ మార్గం వాళ్లకు తెలియచేయండి దేవాయచ ప్రభ దేశ మొదల ప్రభ శాంతి సమాధానం ఐక్యత దండి ప్రభా దేవాయచ ప్రభా వ్యర్థమైన ఆరోగ్య నుంచి ప్రభా ప్రతి ఒక్కరు కూలబడాలా ప్రభా దేవ మీరే నిజమైన దేవుడు అనే ప్రతి ఒక్క బిడ తెలుసుకొని ప్రభా ని సన్నిధికి రావాలా ప్రభా దేవాయప్రభ ప్రతి ఒక్క బిడ మీరు దీవించండి ఆశ్వరించి ప్రభా దేవాయచప్రభ మరి ఆఫ్ఘనిస్తాన్ దేశం విషయం ప్రార్థిస్తున్న ప్రభా ఆ దేశంలో ఉన్న చర్యలను మీరు మార్చుకొని దేవా వాళ్ళు కూడా ఒక మనిషి వారికి జ్ఞాపకం చేయండి ప్రభా దేవ మంచి మంచిని చంపుకోవడం చాలా ఘోరమైన పాపం తండ్రి దేవా వాటి నుంచి వీళ్ళ దయచండి ప్రభా అలాంటి వారిని కాపాడండి రక్షించండి ప్రభా ఏ ఆత్మ రక్షించుకోకుండా ప్రభా ప్రతి ఒక్క దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా దేవ ఏ నీకేస్తాం నీకేమన్నా తండ్రి దేవ మరియు మా దేశం బార్డర్ చుట్టూ విషయాన్ని కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా పరిమా మా బాడీ వచ్చేటప్పుడు ప్రభా మరి నీ యొక్క అగ్ని కంచంలో వేసి పెట్టిన ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభా సమాధనం కలిగి జీవించుటాన్ని చేత దేవ వాళ్ళతో కూడా దర్శించి మాట్లాడడం అలాంటి వారికి కూడా నీ యొక్క సువాత అందబడాల ప్రభా ఏసీ నీకే వదనాలు తండ్రి ప్రతి ఒక్క కుటుంబం నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి ప్రభా అందరు కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న ప్రభా నీ యొక్క సత్యమైన శువాత ప్రకటించే బడలుగా తయారు చేయతం నీకేస్త నీకే వదనాలు తండ్రి దేవాయ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము అనుభవపూర్వకమైన స్వాత మేము ప్రకటించాలి తండ్రి దేవ మీరు ఎలా సేవ చేశారు ప్రభా అలాంటి సేవ మేము కూడా చేయాలి ప్రభా దేవా ప్రభా మీరు అన్ని విషయంలో తగ్గించుకున్నారు తండ్రి అలాంటి తగ్గింపు జీవితం మాకు తండ్రి దీర్ఘ శాంతం మాకు ప్రభా శాంతి సమాధానం మాకు ప్రభా దేవ ప్రతి కూడా ప్రభా మేము కరెక్ట్ గా ఫలించాలి ప్రభా నూరంతులుగా మేము ఫలించాలి ప్రభా దేవ మాలో ఏ విధంగా దోషం ఉంటారు ప్రభా దేవాయప్రభ మాలో ఇంకా ఏదైనా ఆయన కలముట్టే తీసుకువెండి ప్రభా చూపించని ప్రభా తీసుకువెండి ప్రభా మా హృదయాలు మారాలా ప్రభా దేవ మాకు మారమంచు దయచ్చని ప్రభా దేవ మీరు వచ్చి మా హృదయంలో నివసించమని బయటకుంటున్న ప్రభా మీరే మా హృదయంలో రండి ప్రభా నీకే స్తౌతం నీకే వదనాల్ తండ్రి దేవ మీరే ఉండి ప్రభా అడగడ మీరు మమ్మల్ని నడిపించని ప్రభా నీకే స్థౌతం నీకే వదనాలు తండ్రి దేవాయచ ప్రభా నీ యొక్క జ్ఞానం మాకు దయచ్చిన ప్రభా దేవాయప్ర ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభా నీలో ఉండి మేము నడుచుకునేటప్పుడు మాకు సహాయం దయచేయం ప్రభా దేవా కంప్లీట్ గా ప్రభా మేము మీ పైన ఆధారపడాలా ప్రభా ఇంకా మేము ఎవరిపై ఆధారపడడానికి వీలెదురు కదండి దేవ ఎందుకంటే ప్రభా మీరే నిజమైన దేవుడు ప్రభా దేవా మేము మీ పైన ఆధారపడాలా ఇంకా ఎవరి మీద మేము ఆధారపడకుండా ప్రభా కంప్లీట్ గా ప్రభా ఇంకా నీ మీదనే మేము విశ్వసించి నడుచుకుని బిడెలిగా మమ్మల్ని తయారు చేయడం ప్రభా దేవా నీకే స్థోతం నీకే వనాలి అండి దేవ ప్రతి ఒక్క కూడా ప్రభా మేము కరెక్ట్ గా నేర్చుకున్నట్టు మీరు మాకు సాయం దాచి ప్రభా నీ ఎదుట నిల్వబడడానికి ప్రభా మాకు శక్తిని ఇవ్వండి ప్రభువా నీకే స్థూతం నీకే వండి ప్రతి ఒక్క చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవారి అందరిని కూడా ప్రభా వారికి మీరే కష్టం తోడుచు నడిపించు ప్రభా మంచి చదువులు చదువుకోవాలి ప్రభా వాళ్ళు కూడా నీ అందు భక్తి కలిగే జీవితం వారికి ఇవ్వండి చిన్నతనం నుంచి ప్రభా నీ స్థుతించి ఆరాధించే బిడ్డలుగా తయారు చేయను ప్రభా అనాథ కూడా ప్రభా గొప్ప సేవకుల చేయండి ప్రభా వారి భవిష్యత్తు కూడా మీరు దీవించండి ప్రభా ఆశతనింపండి ప్రభా దేవాచు ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా రోడ్డు మీద ప్రభా పిచ్చి వాళ్ళు ప్రభా దేవాగ వాళ్ళు చోటి వాళ్ళు రకరకాల వారు ప్రభా వారి నందని కూడా ప్రభా నీ యొక్క ప్రభా వారిని స్వస్థపరిచడం ప్రభా వారి హృదయాల చేత మీరు మాట్లాడండి ప్రభా నీకే స్థూతం నీకేమండి దేవాయేచు ప్రభావ ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా నీ యొక్క రాకరికి కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును మన కొరవైన ఏస్తు క్రీస్తుకు కృపా సమాధానం నడిపిస్తూ మనందరికీ సదాకాలం తోడ ఇండులు కాక ఆ మెయిన్ లాంటారు సిస్టర్ అందరికి